అధ్యాస లక్షణము విచారణ చేస్తున్నాము స్మృతి రూప పరత్ర పూర్వ దృష్ట అవభాస ఈ లక్షణాన్ని పరిష్కృతం చేస్తూ మహాత్ములు ఏకావచ్చేదేనా సంసృజ్యమానే స్వ అత్యంత భావతి అవభాస్యత్వం అధ్యస్తత్వం అని పరిష్కృత లక్షణం చేసి దాని అందు అతివ్యాప్తి దూషమవుతుందని ఏకావచ్చేదేనా విశేషణము ఇవ్వబడింది భూతలం నందు ఘట సంయోగం నందు అతివ్యాప్తి అవుతుందని ఏకకాలం నందు అని చెప్పడమే మరియు పృథ్వీలో ఉన్నటువంటి గంధం నందు అతివ్యాప్తి అవుతుందని స్వ అత్యంత భావతి అని విశేషణంలో స్వ అనేటువంటి విశేషణం ఇవ్వడం జరిగింది ఈ ప్రకారంగా అతివ్యాప్తి దోషాలు లేకుండా నిష్కృష్ట లక్షణము చేయబడింది అయితే మనం పూర్వం చెప్పుకున్నాము ఆచారాల యొక్క అభ్యాస లక్షణంలో స్మృతి రూప పూర్వదృష్ట అనేటువంటి పదములు లక్షణంలో అవి పెట్టబడలేదు లక్షణానికి ఉపపాదకములు ఉన్నాయి లక్షణములకు ఉపోద్భకములు ఉన్నాయి అని చెప్పుకుంటు పరత్ర పరావభాస అనేటువంటి ఇంత మాత్రమే అధ్యాస యొక్క లక్షణం మరి స్మృతి రూప పూర్వదృష్ట అనేటువంటి పదాల యొక్క ప్రయోజనం ఏమిటి అని అంటే లక్షణానికి ఉపపాదకములు సమర్థకములు అని చెప్పుకుంటూ వచ్చాము వాటి యొక్క విచారణ ఇప్పుడు చేస్తున్నాడు ఈ ప్రకారంగా అతివ్యాప్తి అది దోషాలు లేకుండా లక్షణము పరిష్కృతమైన తర్వాత శంకరుడు అంటున్నాడు స్మృతి రూప పరత్ర పూర్వదృష్టావస అను అధ్యాస లక్షణం నందు రీతిచే అతి వ్యాప్తి మరియు అవ్యాప్తి దోషము నివర్తింపబడినను దృష్టాంతంలో అసంభవ దోషము సంభవించును అతివ్యాప్తి అది దోషాలు నివారింపబడినప్పటికీ ఏదైతే దృష్టాంతం ఇస్తారో ఆచార్యుడు ఇచ్చారు శక్తి కాహి రజత వదాసతే అని అంటు దృష్టాంతము ఈ లక్షణానికి సరిపడుతుంది అని ఏదైతే దృష్టాంతంగా ఇవ్వబడిందో ఆ దృష్టాంతంలో అసంభవ దోషము కలుగుతుంది సంభవిస్తుంది అన్నాడు ఎందుకనగా శుక్తి ఎందు రజతం అంటే వెండి యొక్క సామాగ్రులు ఏమీ లేని లేవు అలాంటప్పుడు శుక్తితో రజత సంసర్గము అంటే సంబంధము ఎక్కడి నుండి వచ్చును రజతము ఉత్పత్తి కావాలంటే దానికి సామగ్రులు కావాలి కదా ఆ సామాగ్రులు శుక్తి ఉన్నాయా ఏవి లేవే మరి లేనప్పుడు శుక్తి ఎందు ఆ రజతం యొక్క అవభాసము ఎందుకు అవుతుంది రజతము శుక్తితో సంసర్గమీ కనపడుతుంది అని చెప్తారే ఈ సంసర్గం అంటే ఈ సంబంధం ఎక్కడి నుంచి వచ్చాను చెప్పి ఎందుకు కనపడాలంటే ఆ రజత సామాగ్రులు శక్తి ఎందు ఉంటే ఆ శక్తి ఎందు అంటే మృత్యు చెప్ప ఎందు రజతము ఉత్పన్నమై ఆ శక్తితో సంబద్ధమయ్యి కనపడుతుండే కానీ అలాంటి సామాగ్రులు లేవే అలాంటప్పుడు శక్తితో సంసర్గమయ్యి అంటే సంబంధపడి రజతము ఇలా భామనం అవుతుంది ఈ సంసర్గం ఎక్కడి నుంచి వచ్చింది శక్తికి రజతానికి లేవు ఒకవేళ సామగ్రులు లేకున్నా కాని స్మర్యమాన సత్య రజతమే శక్తి ఎందు అధ్యస్తం అవభాసం అవుతున్న దానిని ఎవరైనా ఇట్లా అనవచ్చు ఏమనంటే శుక్తి ఎందు రహత సామగ్రులు శుక్తి ఎందు రహితం ఉత్పన్నం కాలేదు కాని స్మర్యమాన సత్య రజతం అంటే సంస్కారం ఉద్భుతమయ్యి ఏ రజతము స్మృతి పథంలోకి వచ్చిందో స్మరింపబడుతుందో ఆ స్మరింపబడేది ఎవరు పూర్వదృష్టమైనటువంటి సత్య రజతం ఎక్కడో లేక హట్టం అంటే ఆ కంసలివాణి దుకాణం నందు చూసింది ఉండే అక్కడి రజతమే అప్పుడు పూర్వము ఎక్కడైతే చూసాడో అక్కడ చూసినటువంటి రజతమే ఆ వెండే ఇక్కడ కనపడుతుంది ఎక్కడ శుక్తి అందు అని ఎవరైనా అంటారు ఎవరంటారు అంటే నైయాయికులు అంటారు నైయాయికులు అన్యథాఖ్యాతిని స్వీకరించి అక్కడ చూసినటువంటి రజతమే ఇక్కడ కనపడుతుంది అంటారు ఎప్పుడో ఎప్పుడో చూసినటువంటి రజతము ఇక్కడ శుక్తి ఎందు కనపడుతుంది అని చెప్తారు వాళ్ళు స్మర్యమాన సత్య శుక్తి ఎందు అధ్యస్తం అయ్యి అది యుక్తం కాదు ఎందుకనంటే అన్యతాఖ్యాతి స్వీకార మగును అన్యతాఖ్యాతి స్వీకరించినట్లవుతుంది అంటే నైయాయిక మతాన్ని స్వీకరించినట్లవుతుంది మీరు వేదాంతుల నైయాయికుల నైయాయికుల మతాన్ని స్వీకరించి వాళ్ళు చెప్పినట్లు మీరు చెప్తే మరి మీరు వేదాంతులు మీరు కూడా నైయాయికులు కదా నైయాయకులు ఏమంటారు అంటే ప్రాచీన నైయాయికులేమో ఇక్కడ కనపడుతుంది అన్యత్ర ఉన్నది అన్యత్ర కనపడుతుంది అని అన్యతాఖ్యాతి చెప్తారు కొందరు ఏమో ఉన్నది అన్య ప్రకారంగా కనపడుతుంది అని నైవీనయాలంటారు మొత్తం మీద అన్యతాఖ్యాతి అన్యతఖ్యాతిని స్వీకరించినట్లు అవుతుంది కావున మీ సిద్ధాంతం హాని కలుగుతుంది అపసిద్ధాంత ఆపత్తి ఏర్పడుతుంది కావున శుక్తి ఎందు రజత లేనందున రజత సంసార్గము ఎట్లు కలుగును శుక్తి ఎందు లేవు అందుకని రైత సంసర్గము సంభవించదు అంటే శుక్తి ఎందు రైతము ప్రతి ఒకట అవభాసం ఒకట సంభవించదు అక్కడ ఎలా ఉత్పన్నం అవుతుంది శుక్తి ఎందుకు ఉత్పన్నం కావాలంటే ఉత్పన్నం కావాలంటే సామగ్రులు కావాలి కదా సామగ్రులు అంటే కారణ సముదాయమునకు సామగ్రులు అందరు సామాగ్రి యొక్క లక్షణం కారణ సముదాయమునకు సామాగ్రి అంటారు అక్కడ కారణ సముదాయం ఏమి లేదు ఇక్కడ రైతం ఉత్పన్నం కావాలంటే దానికి సామగ్రులు ఉండాలి కదా ఆ సామాగ్రులు శుక్తి ఎక్కడ ఉన్నాయి లేవు అలాంటే అప్పుడు శుక్తితో రైతంలో ఎలా సంభవిస్తుంది అది నుంచి వచ్చి ఒకవేళ ఎప్పుడో చూసింది ఎక్కడో చూసింది ఆ స్మర్యమాన ఆ సత్యరచి అధ్యస్థమైతుందంటే అన్యత్యాతను స్వీకరించినట్లవుతుంది నై్యాయక మతాన్ని స్వీకరించినట్లవుతుంది అప సిద్ధాంత ఆపత్తి ఏర్పడుతుంది అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు దానికి సమాధానం చెప్పబడుతుంది ఈ శంకను పరిహరించుటకు గాను మరియు లక్షణం ఉపపన్నం అంటే సుసంపన్నం అవుత కొరకు గాను స్మృతి రూప అను పద నివేశం చేయనైనది ఏదైతే ఎంతకు పూర్వం శంఖ చేయబడినందు శుక్తి ఎందు రజత సామాగ్రి లేవుగా ఉన్నా శక్తితో రజతం యొక్క సంసర్గం ఎక్కడి నుంచి అనే దానికి సమాధానం చెప్తూ స్మృతి రూప అనే పదము పెట్టాడు అయ్యా ఇక్కడ కొత్తగా ఉత్పన్నం కాలే రజత ఇది స్మరింపబడినది అంటాడు పూర్వ రైత అనుభవ సంస్కారం ఉంది మిట్ట మధ్యాహ్నం పూట ముత్యు పను సూర్యకిరణాలు ముత్యపుచుప్పోకి ఆ ముత్యపుచుప్ప కూడా వెండి వల్ల చాకచిక స్వభావం కలిగి ఉండడం ద్వారా సాధన చేత ప్రమాతలో భ్రమ కలిగి ఆ అతనికి వెండి అనేటువంటి భ్రాంతి అయ్యింది పూర్వానుభూత సంస్కారం చేత ప్రజం యొక్క అయ్యింది అయితే స్మరణ అయ్యింది అంటే అక్కడి పదార్థమే ఇక్కడ కనపడలేదు కదా అందువల్ల స్మృతి రూప అనే శబ్దం రూప అనే శబ్దం స్మృతి రూప అంటే స్మృతి వలే కాదు ఆ స్మృతి కాదు ఆ స్మరణకు ఏది విషయం ఉండనో అది కాదు కనపడింది దాని వలె కనపడింది దాని సాదృశ్యం అందు స్మృతి రూప అను పదము చేయనైనది స్మరింపబడినది స్మృతి స్మరింపబడినది స్మృతి కాబట్టి స్మృతికి విషయాలు ఏవి సత్యరజతాదులు అపూర్వం ఎప్పుడో సత్య రజతను చూశాడో అది అది స్మృతి పథం లోకి వచ్చింది అనుకోండి ఎప్పుడో కాలాంతరం లోపల ఆ స్మృతికి విషయము సత్యరజతాదులు వాటి యొక్క రూపముతో సమాన రూపము గలది స్మృతి రూపము అనగా స్మర్యమాన పదార్థమునకు సదృశ పదార్థము కాని స్మర్యమానం కాదు పూర్వ సంస్కారం చేత ఉత్పన్నమైనటువంటి స్మృతి విషయము సత్యరజితాదులు ఉంటాయి కానీ ఆ పూర్వం చూసినటువంటి ఆ సత్యరజతాదుల యొక్క స్మృతి కాదు ఇది వాటి వలె స్మృతి అని వాటి యొక్క స్వరూపంతో సమానమైన రూపము కలిగినటువంటి విండి అంటే పూర్వానుభూత సత్యరజతాదులు ఏవైతే స్మృతిలోకి వస్తాయో వాటితో సమానమైనటువంటి వాటితో సదృశ్యమైనటువంటి రజతము ఇక్కడ కనపడింది అందుకని స్మృతి రూపం అంటే స్మర్యమాన పదార్థం నాకు సదృశ్య పదార్థము ఇది వేరే దాని వలె కనపడుతుంది కానీ స్మర్యమానం కాదు స్మరణకు విషయం ఏదైతే సత్య రహితాలు ఉంటాయో అవి కాదు ఇక్కడ మనకు వాటి వలె ఇక్కడ సుప్తి అందు సాదృశ్యము చేత మనకు కనపడుతుంది సాదృశ్యము అని చెప్పుట వలన ఆరోప్యము స్మర్యమానము కంటే భిన్నమైనదని సూచింపబడినది సాదృశ్యం అంటే స్మర్యమాన పదార్థము వలె అని సాదృశ్యం చెప్పేసరికి సదృశ్యం దేనికంటారు భేద సహిత సమాన ధర్మకు సాదృశ్య సమాన ధర్మాలు ఉంటాయి కానీ భిన్నంగా ఉంటుంది అందుకని స్మర్యమాన సదృశ్యము అని చెప్పేసరికి స్మర్యమాన పదార్థము కంటే భిన్నమైనటువంటి పదార్థము ఇక్కడ శుక్తి అందు కనపడుతుంది అని సూచించినట్టు అయింది అందువల్ల అన్యథాఖ్యాతి స్వీకృతి రూప దోషము లేదు అక్కడదే ఇక్కడ కనపడుతుంది అనేటువంటి అన్యథాఖ్యాతులు వాదులు ఏదైతే నయ్యాకులు చెప్తారో వాదులు వాళ్ళ వల్ల మేము చెప్పినట్టు దాని వలె కనపడుతుంది దాని సదృశ్యం కనపడుతుంది కాబట్టి అన్యథాఖ్యాతిని స్వీకరించడం లేదు ఇక్కడ ఖ్యాతి అంటే ప్రతీతి మరియు కథనం ఖ్యాతి అంటారు ఈ ప్రపంచము ఇట్లా ఉండదు అని ఒకటి అంటాడు అట్లా ఉండదని ఒకటి అంటాడు అట్లా ఉండదు అని అంటాడు నాలుగు అనేక మంది అనేక రకాలుగా చెప్తారు అలా అనేక రకాలుగా ప్రతీతి అవుతుంది వాళ్ళకి ఎట్లా ప్రతీతి అయిందో చెప్తారు ఈ ప్రపంచము సత్యమున్నది అని సత్ఖ్యాతి వాదులు చెప్తారు సత్ఖ్యాతి అంటే సత్యమే ఉంది అని కొంతమంది చెప్తారు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా నై యాయకులు ఏమంటారు అన్యతఖ్యాతి అంటే అన్యత్ర ఉన్నది అన్యత్ర కనపడుతుంది ఈ ప్రపంచం ఇక శూన్యవాదులు మాధ్యమికులేమో అసఖ్యాతి అసలు ప్రపంచం లేనేలేదు లేనిది కనపడుతుంది అని వాళ్ళు అంటారు కొందరు ఆత్మఖ్యాతి యోగాచారి బుద్ధుని యొక్క అనుయాయుల్లో మాధ్యమికులు యోగాచారి సూత్రాంతికులు వైభాషకులు ఈ నరుగుల్లో మాధ్యమికులేమో శూన్యవాదులు లేనేలేదు లేనిది కనపడుతుంది అంటారు ఇక యోగాచారి బయట ప్రపంచం అనేది లేదు బుద్ధియే ప్రపంచాకారంగా గోచరిస్తుంది ఆత్మఖ్యాతి వాళ్ళ బుద్ధినే ఆత్మ అంటారు క్షణిక విజ్ఞానవాదులు ఆ బుద్ధి మనకు బయట ఉన్నట్టు కనుకొని అని వాళ్ళు అంటారు ఆత్మ ఇక ప్రభాకర్ భట్టు ఆఖ్యాతి ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానం ఉన్నది మరి స్మృతి జ్ఞానం కూడా ఉన్నది ఈ రెండిటి యొక్క వివేక అగ్రహం వలన అంటే ఈ రెండు జ్ఞానాలు ఉన్నాయి జ్ఞానం లేనందువలన మనకు భ్రమ కలుగుతుంది అని ఆఖ్యాతి వాదులు ఈ విధంగా నానా రకాలుగా చెప్తారు అదంతా మనకు ఇప్పుడు వృత్తి ముందు తర్వాతి రత్నం నుంచి వస్తాయి మొత్తం మొత్తము ఐదు ఖ్యాతులు ఉన్నాయి ఆత్మఖ్యాతి రసఖ్యాతి అఖ్యాతి ఖ్యాతి రన్యథ తిర్వచనఖ్యాతిఖ్యాతి పంచకం ఆత్మఖ్యాతి అసఖ్యాతి అన్యథాఖ్యాతి అఖ్యాతి అనిర్వచనీయ ఖ్యాతి వేదాంతులు అనిర్వచనీయ ఖ్యాతిని చెప్తారు మిగతా వాళ్ళందరూ నానా రకాలుగా చెప్తారు అది మనం విస్తారంగా తెలుసుకుందాం అయితే నయ్యాయకులు ఏమంటారు అన్యత్ర ఉన్నది అన్యత్ర కనపడుతుంది అని అంటారు ఇది అన్యత్ర ఏదైతే పూర్వానుభూత రజతం అది ఇక్కడ స్మరింపబడడం లేదు దాన్ని సదృశ్యమైనటువంటి రజతము ప్రతీతి అవుతుంది కాబట్టి స్మృతి రూప అని పద అన్యాఖ్యాతి శుకుడికి ఒక దోషం లేదు సాదృశ్యం తెలియజేట కొరకు పూర్వదృష్ట పదం ఇవ్వబడింది పూర్వం చూసిన దాని వలె అంటే సాదృశ్యం చెప్పడానికి పూర్వదృష్ట అనే శబ్దము ఆచార్య లక్షణంలో జోడించాడు పూర్వదృష్టము అంటే పూర్వం చూడబడినది పూర్వానుభూతము అని చెప్పినట్లయింది అంటే పూర్వానుభూత ఏదైతే రజితముండనో దాని స్మరణము వలె స్మృతి వలె కనపడుతుంది శుక్తి అందు అని చెప్పినట్లయింది ఎందుకనంటే అధ్యక్ష కావాలంటే పూర్వపు అనుభవజన్య సంస్కారం ద్వారా ఆ కలుగుతుంది సంస్కారం లేకుండా ఆ దేశ పూర్వానుభూత సంస్కారం ఉండాలి ఆ సంస్కారం అంతఃణంలో ఉంటుంది కాలంతరంలో ఇక్కడ శుక్తిని చూసినప్పుడు సాదృశ్య దోషం చేత మనకు ఆ సంస్కారము ఉద్భూతం అవుతుంది సాదృశ్య సంబంధ చింతన ప్రారంభ నిమిత్తాల సంస్కారము సంస్కారం అద్భుతమవుతుంది అయితే శుక్తి అందు చక్కచిక్క స్వభావం ఉన్నందువలన సాదృశ్యం కనబడినందువలన ఆ సాదృశ్య దృశ్యం చేత సంస్కారము అద్భుతమై రజతము అనేటువంటి భ్రాంతి కలుగుతుంది అందుకని అధ్యాస కలగాలంటే పూర్వ అనుభవజన సంస్కారం ఉండాలి ఆ సంస్కారము ఉద్భుతమయ్యి అధ్యాస కలుగుతుంది కావున పూర్వదృష్ట అవభాసము అని చెప్పబడు అందుకని పూర్వ సంస్కార జన్యం ఉంటుంది కాబట్టి పూర్వదృష్ట అవభాసము అని ఆచార్యులు లక్షణంలో చెప్పారు స్మృతి రూప పరపత్ర పూర్వదృష్ట అవభాస అధ్యాస అని ఈ విధంగా పూర్వదృష్ట అవభాసము అని చెప్పారు స్మర్యమానము మరియు ఆరోప్యము రెండు కూడా అయితే సంస్కార జన్యమని చెప్పుకున్నాం కదా సంస్కార జన్యము స్మృతి కూడా ఉంటుంది మరి ఆరోప్య పదార్థం అంటే అధ్యాస కూడా ఉంటుంది అధ్యాస కూడా సంస్కారము చేతనే కలుగుతుంది స్మృతి కూడా సంస్కారం చేతనే కలుగుతుంది అయితే ఆచార్యులు స్మృతి రూప అని అంటూ స్మృతికి పదార్థము ఇక్కడ కనపడుతుంది శుద్ధి అందన్నాడు కదా మరి సాదృశ్యం ఏమిటి ఇప్పుడు మనకు భ్రాంతి కలుగుతుంది ఆరోప్య పదార్థం కనపడుతుంది దీనికి మరి స్మృతి రూప అంటే స్మృతికి సాదృశ్యము ఏమిటి అనంటే అదే చెప్తున్నాడు స్మరణ స్మర్యమాన పదార్థం కూడా సంస్కార జన్యమే ఉంటుంది మరియు ఆరోప్యం కూడా సంస్కార జన్యమే ఉంటుంది ఈ రెండు కూడా సంస్కార జన్య జ్ఞానానికి విషయాలు ఉన్నాయి ఇది వాటిలోని సాదృశ్యం సంస్కార జన్యత్వం అనేది ఏదైతే ఉందో స్మృతుల్లో ఉంది మరి ఆరోప్య పదార్థంలో అధ్యాస విషయంలో పదార్థంలో ఉంది అందుకని ఈ సంస్కార జన్యత్వం అనేది రెండిట్లో సమానం కాబట్టి ఇదే సాదృశ్యము చెప్పాలి స్మృతికి సాదృశ్యమైన పదార్థం కనపడుతుంది అంటే సదృశ్యం ఏది కదా అంటే సంస్కార జన్యత్వం స్మృతి కూడా సంస్కార జన్యముంటుంది మరియు ఆరోప్య పదార్థం కూడా సంస్కార ఈ సంస్కార జన్యత్వం అనేది సంస్కార జ్ఞానానికి విషయం ఒకటే వాటిలోని సాదృశ్యము ఎందుకంటే స్మృతి మరియు ఆరోప్యము రెండును సంస్కార జన్యములే కూడా సంస్కారం చేతనే కలుగుతుంది ఆరోప్య పదార్థం కూడా సంస్కారం చేతనే ఉత్పన్నమై కనపడుతుంది కాబట్టి ఈ సంస్కారజన్య జ్ఞాన విషయత్వం అనేటువంటిది స్మృతికి మరి ఆరోప్య పదార్థానికి సాదృశము అని చెప్పినట్లయింది అందుకే పూర్వదృష్ట అవభాస అని చెప్పాడు ఈ ప్రకారంగా స్మృతి రూప పూర్వదృష్ట అవభాస పూర్వదృష్ట అనేటువంటి ఈ రెండు శబ్దాలు ఎందుకు ప్రయోగించాడు ఆచార్య లక్షణంలో అంటే దాని అభిప్రాయం చెప్పాడు స్మృతికి ఏది విషయం ఉంటుందో అది కాదు ఇక్కడ స్మృతికి సాదృశ్యమైన పదార్థం ఇక్కడ కనపడుతుంది అని స్మృతి రూప అన్నాడు ఇక పూర్వ అనుభవజన్యత్వం ఉంటుంది కాబట్టి అక్కడ సాదృశ్యం ఉంటుంది అని పూర్వదృష్ట అని పెట్టి ఆ సాదృశ్యం మీద ఏంటంటే జ్ఞానానికి విషయం అవట ఇది అని ఈ విధంగా లక్షణంలో ఈ స్మృతి రూప పూర్వదృష్ట పదాలు నివేశం చేయడానికి హేతు ఏమిటి అని చెప్పాడు ఇప్పుడు మళ్ళీ శంకరకరుడు అంటాడు ఇప్పుడు స్మృతి మరియు ఆరోప్య పదార్థము అంటే అధ్యక్ష పదార్థము రెండు కూడా సంస్కార జన్యములే అని మీరు చెప్తూ వచ్చారు కదా అలాంటప్పుడు ఒకవేళ స్మృతి మరియు ఆరోప్యము రెండు సంస్కార జన్య జ్ఞానం ఆరోప్యమునకు కూడా స్మృతి అను సన్య అంటే పేరు ఎందుకు లేదు రెండు సంస్కార అయినప్పుడు ఏ విధంగా స్మృతికి సంస్కార జన్యం ఉన్నందువలన స్మృతి అని దానికి ఒక నామకరణం చేశాము అట్లే ఆరోప్య పదార్థానికి కూడా స్మృతి అని ఎందుకు చెప్పకూడదు రెండు సంస్కార అయినప్పుడు రెండిటి కూడా స్మృతి అని రెండిటిని ఒకే తరగతిలో చేర్చాలి కానీ ఒకదానికి స్మృతి అని ఆరోప్యము అని రెండుగా ఎందుకు చెప్పబడింది రెండు సంస్కార అన్నప్పుడు రెండు కూడా స్మృతులే చెప్పాలి అందుకని ఆరోప్యముని కూడా స్మృతి చెప్పాలి కానీ ఆరోప్యము అని వేరుగా దానికి నామకరణము సైన్యందుకు చెప్పబడింది అని శంక అప్పుడు సమాధానం చెప్పబడుతుంది కేవల సంస్కారజన్యము స్మృతి స్మృతి సంస్కారజన్యమే ఉంది ఆరోప్యం కూడా సంస్కార ఉంది కానీ వాటిలో ఇంత భేదం ఉంది ఏమిటి స్మృతి ఏదైతే ఉంటుందో అది కేవల సంస్కార జన్యము దానికి వేరే సామగ్రులు కానీ ఆరోప్య పదార్థం ఏదైతే అది కేవల సంస్కార జన్యం కాదు మరి మనగా అవిద్యాది దోషములు సంప్రయోగము మరియు సంస్కారము ఈ మూడింటి చేత అంటే ఆరోప్య పదార్థం ఆధ్యాత్స పదార్థం కలుగుతుంది ఆరోప్య పదార్థానికి సామగ్రులు అధికమున్నాయి కేవల స్మృతి జన్యం కాదే స్మృతి ఉంది సంస్కారం ఉంది సంస్కారజన్యం కాదు కేవల సంస్కారజన్యం కాదు మరేమనగా సంస్కారజన్యత్వం కూడా ఆరోప్య పదార్థంలో ఉంది సంస్కారం లేకుండా ఆ భ్రాంతి కలగదు కానీ కేవలం సంస్కారజన్యం కాదు మరేమనగా అవిద్యాది దోషాలు ఉన్నాయి అధిష్టానం అజ్ఞానం ఉండాలి మరి ప్రమాద దోషము ప్రమేయ దోషము అంటే సాదృశ్య దోషము ఇట్లాంటి దోషాలు ఉంటాయి అక్కడ మరి సంప్రయోగము సంప్రయోగం అంటే సాధారణంగా ఇంద్రియ విషయ సంబంధమునకు ఇంద్రియమునకు విషయానికి ఏ సంబంధం ఉన్నదో దానికి సంప్రయోగం అంటారు కానీ ఇక్కడ ఆ విధంగా అర్థం చెప్పడు మరే మనగా అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానమే ఇక్కడ సంప్రయోగము అని తెలుసుకోవాలి అంటే అధిష్టానం యొక్క సామాన్య కూడా ఉండాలి అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానం లేకపోతే అధ్యాస కావడానికి వీలు లేదు రజతం అని ఎక్కడైతే రజత బ్రేంత్ అవుతుందో శక్తి అక్కడ శక్తి అనే పదార్థము మొత్తమే నీకు కనపడకుంటే భ్రాంతి అవుతుందా కలిగదు కదా కనిపించాలి ఆ శక్తి యొక్క సామాన్య జ్ఞానం ఉండాలి అంటే సంపూర్ణంగా ఈ శక్తి అని విశేష జ్ఞానము ఉంటే భ్రాంతి కలగదు మరి సామాన్య జ్ఞానం ఉండాలి ఇదం అనే ఈ మాత్రము జ్ఞానం ఉండాలి పురోవస్థితమైనటువంటి ఒక పదార్థం ఉన్నది ఇదం పదార్థం ఒకటి ఉంది అనే మాత్రమైన ఇదం జ్ఞానమైనా ఉండాలి అంటే అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానం ఉండాలి అదే ఇక్కడ సంప్రయోగం అని అది ఆ మాత్రం కూడా సామాన్య జ్ఞానం లేకపోతే భ్రాంతి కలగడానికి అవకాశం లేదు సంపూర్ణంగా ఏం శక్తి అని విశేష జ్ఞానం కూడా భ్రాంతి కలగడానికి అవకాశం లేదు అంటే విశేష జ్ఞానం యొక్క అభావం ఉంది సామాన్య జ్ఞానము ఉంది సామాన్య జ్ఞానం యొక్క భావం ఉంది సామాన్య జ్ఞానం లేకుండా భ్రాంతి కలగడానికి అవకాశం లేదు కాబట్టి ఈ అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానమే ఇక్కడ సంప్రయోగము అని శబ్దం చెట్టు చెప్పాడు ఇక సంస్కారం అయితే ఉంటుంది సంస్కారం లేకుండా కూడా భ్రాంతియలగదు అందుకని ఈ ఆరోప్య పదార్థము కేవల సంస్కారం జన్యం కాదు స్మృతికి అయితే కేవల సంస్కారం మాత్రం అవసరం అంతే ఇంకా ఏ సామగ్రి అక్కర్లేదు కేవల సంస్కార జన్యం స్మృతి ఉంటుంది కానీ ఆరోప్య పదార్థానికి ఆ విద్యార్థి ఉండాలి సంప్రయోగం ఉండాలి మరియు సంస్కారం కూడా ఉండాలి ఈ మూడింటి చేత ఆరోప్య పదార్థము అనిర్వచనీయంగా ఉత్పన్నమై కనపడుతుంది అందుకని ఆరోప్య పదార్థానికి సంస్కార జన్యమే అయినప్పటికీ కూడా స్మృతి అనేటువంటి సంజ్ఞ లేదు ఎందుకు దీనికి సామగ్రులు అధికం ఉన్నాయి స్మృతికి ఏమో కేవల సంస్కార ఉంది ఆరోప్య పదార్థానికి కేవల సంస్కార లేదు మరి అవిద్యాది దోషాలు సంస్కారం ఈ మూడిటి చేత కలుగుతుంది కాబట్టి సామగ్రులు అధికం ఉన్నందువలన స్మృతికి ఏ విధమైనటువంటి మనము నామకరణం చేశాము స్మరణకు విషయము స్మృతి అట్లా ఇక్కడ ఆరోప్యం మనకు స్మృతి అని చెప్పలేదు ఆరోప్య పదము అని సంజాంతరం చేశాము వేరే పేరు పెట్టాము ఎందుకు సామగ్రులు భిన్నంగా ఉన్నాయి ఇక్కడ సంప్రయోగం అనగా అధిష్టానం జ్ఞానం అని చెప్పబడింది ఎందుకనగా అహంకార ఇంద్రియ సంసర్గము కలగదు బాహ్య పదార్థాల ఇంద్రియ సంసర్గము ఉంటుంది ఉదాహరణకు శుక్తి శుక్తి అనేటువంటి పదార్థం ఏదైతే సామాన్యాంశం ఉన్నదో ఇదం అంశం ఉన్నదో దానితో ఇంద్రియ సంసర్గం లేకపోతే అధ్యాస కలగదు కన్ను మూసుకుంటే మనకు అధ్యాస అవుతుందా కాదు ఇంద్రియ సహకారం కూడా అక్కడ ఉంది కానీ అక్కడ ఏ ఆరోప్య పదార్థము రజతం వెండి ప్రతీతి అవుతుందో అది ఇంద్రియజన్యం కాదు కన్ను మూసుకుంటేనైతే అధ్యాస కలగదు రజత భ్రాంతి కలగదు కానీ అక్కడ ఏ భ్రాంతికి విషయం రజతం ఉన్నదో అది మాత్రం ఇంద్రియజన్యం కాదు నై ఇంద్రియజన్యం అంటారు కానీ ఇంద్రియజన్యం కాదు అగో మరి కన్ను మూసుకుంటే కనపడతలేదు కన్ను ధరిస్తే కనపడుతుంది ఈ అన్వయ చేత ఇంద్రియజన్యత్వము సిద్ధమవుతుంది కదా ఇది యుక్తి అనమాట అన్వయ యుక్తి ఇంద్రియాలు ఆ విధంతో సంప్రయోగం అయినప్పుడే మనకు భ్రాంతి అవుతుంది ఇంద్రియ సంయోగం లేకపోతే భ్రాంతి కలగడం లేదు ఈ అన్వయ వ్యతిరేకము చేత అంటే ఇంద్రియ సంయోగం అయితే భ్రాంతి అవుతుంది ఇది అన్వయము ఇంద్రియ సంయోగం లేకపోతే భ్రాంతి కలగడం లేదు ఇది వ్యతిరేకము ఈ అన్వయ వ్యతిరేకము చేత కార్యకారణ భావం సిద్ధమవుతుంది అంటే ఇంద్రియము కారణమున్నది అదృష్ట పదార్థం కార్యమున్నది అని ఇక్కడ అన్వయ వ్యతిరేకం చేత ఇంద్రియజన్యత్వం సిద్ధమవుతుంది కదా అని అంటే బ్రాంతికి విషయమైనటువంటి ఏదైతే రజత పదార్థం ఉన్నదో అది ఇంద్రియజన్యం కాదు అయితే మరి ఇంద్రియము లేకపోతే భ్రాంతి అయితే లేదు కదా అని అంటే అవును అక్కడ ఇంద్రియం యొక్క ఉపయోగం కూడా ఉంది నేత్ర ఇంద్రియము మనం తెరిచి చూసినప్పుడే భ్రాంతి కలుగుతుంది ఇంద్రియాన్ని మనం మూసుకున్నాం అనుకో కళ్ళు మూసినామనుకో భ్రాంతి కలగదు ఇది అన్వయ అక్కడ ఉంది కానీ ఈ అన్వయ దేనితో అంటే అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానము ఉండాలి దాని కొరకు ఇంద్రియా అపేక్ష ఉంది కాని అధ్యస్థ పదార్థాన్ని విషయం చేయడానికి ఇంద్రియం అపేక్ష లేదు అధిష్టానం యొక్క జ్ఞానం కావాలి అది లేకపోతే భ్రాంతీకరాలి అందుకోసము ఇంద్రియం యొక్క అపేక్ష ఉంది అంటే అధిష్టాన ప్రత్యక్షం కోసము ఇంద్రియం అపేక్ష ఉంది కానీ అధ్యస్థ పదార్థం ప్రత్యక్షం కోసం కాదు అధ్యస్థ పదార్థం ఇంద్రియజన్యం కాదు ఎందుకనంటే ఇంద్రియము దేన్ని విషయం చేస్తుంది ఒక విద్యమాన పదార్థం ఉండాలి మరి దానిలో ఉద్భుత రూపము ఉండాలి ఉంటేనే ఇంద్రియము దాన్ని విషయం చేస్తుంది ఉద్భుత రూపము ఉండాలి అని ఎందుకు చెప్పాలి అంటే ఇప్పుడు మన కళ్ళ ఎదురుగానే అనేక పరమాణులు తిరుగుతూ ఉన్నాయి కానీ కంటికి కనపడుతున్నాయా పదార్థాలు ఉన్నాయి కానీ కంటికి కనపడడం లేదు అనేక పరమాణువులు తిరుగుతూ ఉన్నాయి కానీ కంటికి కనపడడం లేదు అయితే జాల సూర్య మరీ చిత్తం యత్సూక్ష్మం దృశ్యతే రజ తస్య సస్యశిష్ట తమో భాగ పరమాణు సౌచ్యత అని చెప్పిన ప్రకారంగా కిటికీ యొక్క రంధ్రము గుండా ఇంటిలోకి సూర్యకిరణాలు ప్రసరింపబడుతున్నప్పుడు ఆ సూర్యకిరణాల్లో తిరుగాడుతున్నటువంటి అణువులు కనపడతాయి ఆ అణువులు ఏవైతే ఉన్నాయో వాటికి త్రసరేణువులు అంటారు పరమాణువులు కావు ఒక అణువు ఒక అణువు సంయోగం అయితే ద్వేణుకం అంటారు మూడు ద్వనుకాల యొక్క సముదాయానికి త్రేణుకం అంటారు ఆ త్రేణుకము మనకు ఆ సూర్యకిరణాల్లో కనపడుతుంది అంటే అప్పుడు దానికి ఉద్భుత రూపం వచ్చింది జనుకముగా ఉన్నప్పుడు కానీ పరమాణువుగా ఉన్నప్పుడు కాని దానికి ఉద్భుత రూపం లేదు అనుద్భుత రూపం అందుకని అవి కనపడవు ఎప్పుడైతే ఉద్భుత రూపం వస్తుందో అప్పుడు నేత్రేంద్రియానికి విషయమే అందుకని ఉద్భుత రూపము ఉండాలి నేత్రేంద్రియానికి విషయం కావాలంటే ఉద్భుత రూపం ఉండాలి పదార్థం విధమనం ఉండాలి మరి ఇక్కడ సుప్తి ఎందు పదార్థం ఉందా అసలు వాస్తవంగా అది లేనే లేదు లేనిది ఇంద్రియానికి ఎట్లా విషయమైంది అందువల్ల అది ఇంద్రియానికి విషయమై కనపడడం లేదు మరి ఎవరికి తెలియబడుతుంది అని అంటే సాక్షి ప్రత్యక్షము సాక్షి చేత తెలియబడుతుంది ఎందుకంటే అది అనిర్వచనీయంగా ఉత్పన్నమై కనపడుతుంది కాబట్టి అది చేత తెలియబడుతుంది ఆడ పదార్థాలు లేవు కానీ ఉన్నట్టు వలే కనపడుతుంది ఇప్పుడు చెప్పుకున్నాం కదా స్మృతి రూప ఇప్పుడు స్వాప్క పదార్థాలు ఉన్నాయి ఆడ పదార్థాలు వాస్తవంగా ఉన్నాయా లేవు కదా కనపడుతున్నాయా లేదా కనపడుతున్నాయి మరి నీ ఇంద్రియంతో చూస్తున్నావా నీ ఇంద్రియాలైతే మూసుకొని పడుకున్నావు ఇంద్రియాలైతే సుప్తమైనవి మరి ఏ ఇంద్రియం చేత చూస్తున్నావు అక్కడ పదార్థాలను సాపిక పదార్థాలను కనపడుతున్నాయా లేదా కనపడుతున్నాయి మరి నేత్రేంద్రియంతో చూస్తున్నావా లేదు కదా నేత్రేంద్రియం అయితే నువ్వు మూసుకొని నిద్రించుతున్నావు పదార్థాలు మరి ఎవరు వాటిని ప్రకాశిస్తున్నారు ఎవరు తెలుసుకుంటున్నారు ఎవరికి తెలియబడుతున్నాయి ఎవరికి ప్రత్యక్షం ఉన్నాయి అవి అంటే సాక్ష ప్రత్యం ప్రత్యక్షము అని చెప్పాలి సాక్షి ప్రత్యక్షములు ఉన్నాయి స్వప్క పదార్థాలు అట్లే సాక్షి చేత ఆధ్యాత్మిక పదార్థాలు తెలియబడతాయి కొన్ని చోట్ల యథార్థ పదార్థాలు కూడా తెలియబడతాయి సాక్షి చేత సుఖదు సుఖదుఖాలు కూడా ఇంద్రియజన్యములు కావు కదా ఇంద్రియజన్య జ్ఞానానికి విషయాలు కావు కదా సుఖ దుఃఖాలు మనం కళ్ళతోని గానీ గాని ఇంకా వేరే ఇంద్రియాలతోని కాని ఏమన్నా చూస్తున్నామా సుఖ కానీ తెలుసుకున్నాయా లేదా ఎవరి చేత తెలియబడుతున్నాయి అంటే సాక్షి చేత తెలియబడ నైయాయికులు అంటారు మనోజన్యములు మనస్ అనేటువంటి ఇంద్రియము చేత తెలియబడతాయి మనస్సును ఇంద్రియమని ఒప్పుకుంటారు వేదాంతులు సాంఖ్యులు ఐదు జ్ఞానేంద్రియాలు ఒప్పుకుంటే నైయాయికులు మనస్సును కూడా ఆరోవధిగా స్వీకరించారు వాళ్ళు ప్రమాణం ఇస్తారు మనస్సుష్టానింద్రియాన్ని అని భగవంతుడు భగవద్గీతలు చెప్పాడు కదా అందుకని మనస్సు కూడా ఇంద్రియమే అని వాళ్ళు ఆ మనస్సును ఇంద్రియంగా స్వీకరించి ఈ సుఖ మనస్సు అనేటువంటి ఇంద్రియము చేత తెలియబడుతున్నాయి అందుకని సుఖ దుఃఖాలు కూడా ఇంద్రియా జన్య జ్ఞానానికి విషయములే అంటారు కానీ వేదాంత సిద్ధాంతంలో స్వీకృతి లేదు ఎందుకనంటే కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి హ్రీహి భీహి ఇతర్వం మనయేవా అన్నాడు గృహదరణిక శృతి ఒకటి డాష్ ఐదు డ్యాష్ మూడు అక్కడ ఏమని చెప్పింది శృతి ఈ సుఖ దుఃఖాలు కామ సంకల్పాలు గాని ఇవన్నీ కూడా మనస్సే అన్నారు మనస్సే మరి మనస్సే ఎప్పుడైతే సుఖ దుఃఖాకారంగా పరిణితం అయిందో మరి దాన్ని విషయం ఎట్లా చేస్తుంది ఆ సుఖ దుఃఖాలను ఎట్లా తెలుసుకుంటది మనస్సు మనసు సుఖ దుఃఖాకారం తర్వాత ఇక మనసు మళ్ళా ఆ సుఖ ఎట్లా ప్రకాశిస్తాయి ఇప్పుడు అట్లా చెప్పినట్లయితే కర్మకర్త దోషం వస్తుంది తానే సుఖ అయింది మరి తానే ప్రకాశించింది అంటే కర్మకర్త దోషం ఏ విధంగా ఒక కరుణ మనము గొడ్డలతో దాన్ని చీల్చాలి అని అంటే అక్కడ గుడ్డలి అనేది కుటారం అనేది కరణం ఉన్నది అయితే దాన్ని చీల్చేవాడు కర్త వేరే ఉన్నాడు అయితే ఈ కర్తయే ఆ కట్టెను చీలుస్తున్నాడు మరియు తానే కరణము అని అంటే దోషం వస్తుంది కర్తృకరణ దోషం అట్లా ఉండదు కరణం వేరే ఉంటుంది కర్త వేరే ఉంటుంది కర్మ వేరే ఉంటుంది కర్మ ఏది కర్ర కర్త ఎవరు చీల్చేవాడు వ్యక్తి కరణమేది కుఠారం ఇట్లా భిన్నంగా ఉంటాయి అయితే మనస్సు ఎప్పుడైతే సుఖ పరిణతిని పొందిందో అప్పుడు ఇక మనసు లేదు కదా అలాంటప్పుడు మళ్ళా దాన్ని విషయం చేయడానికి మనస్సు ఎట్లా సంభవ అవుతుంది అది ఎట్లా అదే కర్మ అంటే సుఖ దుఃఖాకారంగా విషయ అదే అవుతుంది అండ్ వాటిని ప్రకాశించడానికి కరుణ రూపంలో కూడా మనస్సే అవుతుంది అని అంటే ఇక్కడ దోషం వస్తాయి అందువల్ల సాక్షి చేత తెలియబడుతుంది అని అంటే ఇది సమంజసం ఉంటుంది అనుభవానుసారంగా ఉంటుంది అని వేదాంతులు సుఖ దుఃఖాలు సాక్షి భాష అన్నారు అందువల్ల సాక్షికి కొన్ని చోట్ల యథార్థ విషయాలు విషయమవుతాయి ఇక కొన్ని చోట్ల భ్రాంతి విషయాలు ఆధ్యాత్మిక విషయాలు విషయం అందుకని స్వాప్క పదార్థాలు కానీ సుప్తి జ్ఞానం కానీ ప్రజు సర్ప జ్ఞానం గాని మరు భూమిలో కనపడేటువంటి మృగజల జ్ఞానం కానీ ఎక్కడెక్కడ అధ్యాస అవుతుందో బ్రాంత్ అవుతుందో అక్కడక్కడ ఆధ్యాసక పదార్థాలన్నీ కూడా సాక్షి భాష్యం లే విద్య కూడా సాక్షి భాష్యమే ఎందుకు అది కూడా అధ్యస్థమే కాబట్టి ఈ విధంగా సాక్షి రయతమును వెండిని ప్రకాశిస్తున్నాడు మరి ఇంద్రియం యొక్క ఉపయోగం ఎంత వరకు అని అంటే యొక్క సామాన్య జ్ఞానం కలిగేంత వరకు ఎందుకు అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానం కాకపోతే అధ్యాస కాదు అంతవరకే ఇంద్రియం యొక్క ఉపయోగం ఉంది కానీ అధ్యక్షమైనటువంటి ఆరోగ్యమైనటువంటి రజతం ఏ వెండి ఉన్నదో అది మాత్రము ఇంద్రియ ప్రత్యక్షం కాదు అలా లేకపోతే ఇంద్రియ ఎట్ల దాని విషయం చేస్తుంది మరి ఎవరి చేత తెలియబడుతుంది అంటే సాక్షి చేత తెలియబడుతుంది ఈ ప్రకారంగా ఇంద్రియ సంయోగము అక్కడ లేదు ఎక్కడా అహంకారాది అధ్యాసములందు అక్కడ ఇంద్రియ సంయోగం లేదు కాబట్టి ఇంద్రియ విషయ సంయోగమునకు సంప్రయోగం అంటారు కదా అటువంటి సంప్రయోగం లేదు ఇక్కడ అహంకారాధ్యాసం నందు ఇంద్రియ సంసర్గము కలగదు అందువల్ల ఇక్కడ ఇంద్రియ సంసర్గం ఇంద్రియ విషయ సంసర్గానికి సంప్రయోగం చెప్పకూడదు మరే మనగా అధిష్టానం జ్ఞానమే ఇక్కడ సంప్రయోగము అనే శబ్దం అయితే తెలుసుకోవాలి అని చెప్పాడు నిష్కర్ష ఆరోప్యము స్మర్యమాన సదృశ్యం ఉంటుంది ఆరోప్య పదార్థము స్మర్యమాన పదార్థము వలె ఉంటుంది దాని సదృశ్యం ఉంటుంది కానీ స్మర్యమాన పదార్థమే కాదు ఇది ఎందుకంటే స్మర్యమాన పదార్థమే అంటే అంటే కేవల సంస్కార ఉంటుంది కానీ ఇక్కడ కేవల సంస్కార లేదు కదా ఆరోప్య పదార్థంలో అవిద్యాది దోషాలు ఉన్నాయి సంప్రయోగం ఉన్నది మరియు సంస్కారం ఉన్నది అందువల్ల ఇది స్మృతికి విషయం కాదు ఈ ఆరోప్య పదార్థము అందుకని స్మృతికి సదృశ్యమైనటువంటి పదార్థము కనపడుతుంది కానీ ఆరోప్యము స్మర్యమాన సదృశ్యం ఉంటుంది కానీ దానికి అభిన్నం ఉండదు అంటే స్మర్యమాన పదార్థమే కాదు దానికంటే భిన్నంగా ఉంటుంది దాని వలె ఉంటుంది ఈ ప్రకారముగా దోషము సంప్రయోగము మరియు సంస్కార చే అంటే మూడు హేతువుల చేత శుక్తి అను రైతత్పత్తి యగన్ శుక్తి అందు అనిర్వచనీయ రహత యొక్క అవుతుంది ఇందువలన స్మృతి రూప అని చెప్పాము స్మృతికి విషయం కాదు స్మర్యమాన పదార్థం కాదు స్మర్యమాన పదార్థం అయితే కేవలం సంస్కార జన్యం ఉంటుంది కానీ ఆరోప్యం కేవల సంస్కారజన్యం కాదు మరేమనగా అప్పుడు చెప్పుకున్న ప్రకారంగా అవిద్యార్ దోషాలు సంప్రయోగము సంస్కారం ఈ మూడు హేతువుల చేత కలుగుతుండడం ద్వారా ఇది విషయము ఎట్లా ఉంటుందో దాని సదృశ్యం ఉంటుంది దాని వలె ఉంటుంది కానీ స్మృతికి విషయం కాదు ఇది స్మృతి భిన్నమే కావున అభిన్నం ఉండదు మరి ఏమైనా భిన్నమే ఈ ప్రకారంగా దోషము సంప్రయోగము మరియు సంస్కార బలం చేత శుక్తి ఎందు అనిర్వచనీయాల చేత ఉత్పత్తి అవుతుంది ఇందువలన స్మృతి రూప మరియు పూర్వదృష్ట అను పదములొచ్చే పరత్ర అంటే అన్య పదార్థం అన్యం అవభాసము అధ్యాసము అను అధ్యాస లక్షణం ఉప కాబట్టి ఈ రెండు శబ్దాలు ఏం చేశాయి అధ్యాసయ లక్షణాన్ని ఉపపన్నం చేసినాయి ఉపపాదకములు ఉన్నాయి అని ఈ పూర్వదృష్ట మరియు స్మృతి రూప అనేటువంటి రెండు పదాల యొక్క ప్రయోజనమును సిద్ధి చేశాడు దోషము సంప్రయోగము మరియు సంస్కారం చే ఉత్పన్నము ఒకటేది కలదు అది కార్యాధ్యాస యొక్క లక్షణముగును అయితే ఇంత ఆచార్యులు ఏదైతే స్మృతి రూప పరత పూర్వదృష్ట అవభాస అధ్యాస అనేటువంటి లక్షణం చేశారో దాన్ని పరిష్కృతం చేసి ఏకావచ్చేదేనా సంసృజ్య మానే స్వ అత్యంత భావభతి అవభాషత్వం అధ్యస్తత్వం అనేటువంటి పరిష్కృత లక్షణం ఏదైతే చేసి దాని ఎందు అతివ్యాప్త్యాది దోషాలు నివృత్తి చేసి మరి స్మృతి రూప పూర్వదృష్ట అనే శబ్దాల యొక్క ప్రయోజనం ఏమిటి అది కూడా చెప్తూ ఏమని పవిత్ర అవభాస అనేటువంటిదే అధ్యాసం యొక్క లక్షణము ఆ లక్షణాన్ని సమర్థించడానికి ఈ స్మృతి రూప పూర్వదృష్ట అనే శబ్దాలు ఆచార్య ప్రయోగించారు అనేటువంటిది సిద్ధం చేసి అధ్యాసం యొక్క నిష్కృష్ట లక్షణముగా సిద్ధి చేశాడు పరీక్ష చేసి అప్పుడు ఒక ఈ లక్షణం ఏదైతే మీరు చెప్పుకుంటూ వస్తున్నారో స్మృతి రూప పరిత్ర పూర్వదృష్ట అవభాస అనే లక్షణము ఇది కార్యాధ్యాసలో అన్వయిస్తుంది కానీ కారణాధ్యాసకు అన్ అన్వయించదు అధ్యాస రెండు ప్రకారాలు కదా కారణాధ్యాస కార్యాధ్యాస ఈ అహంకారం మొదలుకొని దేహాదులన్నీ కూడా మరియు బాహ్యమైనటువంటి కట్టపటది ప్రపంచం పిండు బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా కార్యాధ్యాస అనపడతాయి కార్యం అంటే ఉత్పన్నమైంది ఉత్పన్నమైంది అన్నప్పుడు దానికి కారణం ఉండాలి కదా ఏదైనా ఉత్పన్నమైంది అంటే కారణ సామాగ్రి ఉంటేనే అది అందువల్ల మరి దానికి కారణం చెప్పాలి కదా మరి ఎవరు కారణము అనంటే అజ్ఞానము ఎవరి అజ్ఞానము అంటే అధిష్టానం యొక్క అజ్ఞానం అధిష్టానం ఎవరు బ్రహ్మము బ్రహ్మం యొక్క అజ్ఞానం చేత ఆ బ్రహ్మం ఎవరో కాదు తానే ఉన్నాడు జీవుడే బ్రహ్మం కాబట్టి తన యొక్క అజ్ఞానం చేతనే అని చెప్పాలి తానెవరో తనకు తెలియదు ఇదే తన యొక్క అజ్ఞానం ఈ అజ్ఞానం వల్లనే ఈ దేహాలిక ప్రపంచా ఉంది కనపడుతుంది అయితే అధిష్టానమైనటువంటి బ్రహ్మం యొక్క అజ్ఞానమే ఈ దేహాదిక ప్రపంచానికి కారణం కాబట్టి ఈ దాని కార్యమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉన్న ఇదంతా కార్యాధ్యాస అనబడుతుంది ఇదని కారణమైన అజ్ఞానానికి కారణాధ్యాస అంటారు దానికి అధ్యాస ఎందుకన్నారు ఎందుకు అది కూడా వాస్తవం కాదు కదా అది కూడా మిథనే కదా మరి జ్ఞానం చేత నివర్తింపబడుతుంది ఒకప్పుడు ఒకప్పుడు నష్టమైపోతుంది అందుకని ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది అది మిథ్యా పదార్థమే అయి ఉంటుంది ఏది జ్ఞానం చేత నివృత్తి అవిటకు యోగ్యం అది మిథ్యా పదార్థమే అయి ఉంటుంది ఇది నియమం బాగా జ్ఞాపకం పెట్టుకోండి జ్ఞానం చేత ఏది నివృత్తి అవిటకు యోగ్యమైన పదార్థం ఉంటుందో అది మిథ్యా పదార్థమే ఉంటుంది సుక్తి రహితం రజ్జు సర్పము కానీ స్వప్నిక పదార్థాలు కానీ ఇవన్నీ కూడా అధిష్టాన జ్ఞానమైతే నివృత్తి అవుతాయి అందువల్ల అవి మిథ్యా పదార్థాలు అట్లే స్వరూప జ్ఞానం కలిగినప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు ఈ అజ్ఞానం నష్టమైపోతుంది అన్నప్పుడు జ్ఞానం చేత నివృత్తి ఒకటకు యోగ్యమైంది కదా మరి ఏది జ్ఞానం చేత నివృత్తి ఒకటకు యోగ్యమైన పదార్థం ఉంటుందో అది పదార్థం అధ్యస్థ పదార్థమే ఉంటుంది ఆరోప్య పదార్థమే ఉంటుంది అందుకని అజ్ఞానం కూడా ఆరోపితమే ఎందుకు అనాది శుద్ధ బ్రహ్మమే అనాది కల్పిత ప్రకృతి హే అని వేదాంతం అక్కడి నుంచి స్టార్ట్ అయితుంది ప్రకృతిని కల్పించకుండా వేదాంతంలో మాట్లాడడా మాట్లాడితే దోషం వస్తుంది ఎందుకు మాట్లాడడానికి అవకాశమే లేదు ప్రకృతిని కల్పించిన తర్వాతనే అప్పుడు మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది ఇప్పుడు ఈ అనాది శుద్ధ బ్రహ్మం ఉన్నందు అనాది కల్పిత ప్రకృతిని చెప్పినప్పుడు ఆ ప్రకృతి అంటే అజ్ఞానము ఇది కల్పితమున్నది వాస్తవం కాదు కల్పితం దేనికంటారు जो हूवे स्वप्न पदार्था की जो से सो कल्पित है। कल्पित या जो भ्रांसे कल ये उपनिक पदार्था वाले ये भ्राती चनपड़ती अभी कल पड़ती अट्ला अज्ञा वास्तव का लेनेदे अं कूप अज्ञा अंदवल अज्ञा अध्यास अच्छे ये अध्यास కారణాధ్యాస ఎందుకు దేహాదిక ప్రపంచానికి కారణం ఉన్నది కాబట్టి దానికి కారణాధ్యాస అన్నాము ఈ ప్రపంచానికి కార్యాధ్యాస అన్నాము ఈ ప్రకారంగా అయితే ఇంతకు పూర్వం చేసినటువంటి ఏ లక్షణం అయితే అది కార్యాధ్యాసలో అన్వయమైతుంది కానీ కారణాధ్యాసలో అన్వయించదు అంటారు ఇక మరికొందరు ఏమంటారు ఈ క్రింది విధంగా చెప్తూ ఉన్నారు ఏమనగా స్మృతి రూప అనగా స్మర్యమాన సదృశము స్మృతి రూప అంటే స్మర్యమాన సదృశ్యము అంటారు ఇంత మనం చెప్పుకున్న ప్రకారంగా స్మర్యమాన పదార్థము కాదు ఇక్కడ కనపడేది దాని సదృశ్య పదార్థం ఎందుకు హేతులు చెప్పుకున్నాం కదా స్మృతికి విషయము కేవల సంస్కార ఉంటుంది కానీ ఇక్కడ ఆరోప్య పదార్థం కేవల సంస్కార కాదు కదా సంస్కార అనేది సాదృశ్యం ఉంది స్మృతికి ఆరోప్య పదార్థానికి సాదృశ్యం అనేది సంస్కార జన్యత్వం కేవల సంస్కార కాదు అవిద్యాది దోషాలు సంప్రయోగం ఇత్యాదులు కూడా అవసరం ఉన్నాయి అందుకని స్మర్యమాన సదృశ్యము అని చెప్పినట్లయితే అందువల్ల స్మృతి రూప చేత స్మర్యమాన సదృశ్యము అన్న స్మర్యమాన సదృశ్యము అంటే సదృశ్యం ఏమిటి ఇక్కడ ఆరోప్య పదార్థానికి స్మృతికి అని అంటే అక్కడ చెప్పుకున్నాము ఏమని సంస్కార జన్య జ్ఞానానికి విషయము ఒకటే స్మృతికి ఆరోప్యమునకు సాదృశ్యం అని కానీ ఇక్కడ గ్రంథకర్తలు మరొక రకంగా చెప్తున్నారు ఏమని అంటే స్మృతి రూప అంటే సమర్యమాన పదార్థమునకు సాదృశ్య పదార్థము చెప్పినట్లయింది ఏమిటా సాదృశ్యం అంటే వీళ్ళు భిన్నంగా చెప్తున్నారు ఏమిటంటే ప్రమాణ అజన్య జ్ఞానమునకు విషయమ ఒకటి ఏ ఇక్కడ సాదృశ్యమును వీళ్ళు వేరుగా చెప్పారు సాదృశ్యాన్ని అక్కడేమో సంస్కారజన్యత్వం సాదృశ్యం వచ్చాము ఇక్కడ వేరే గ్రంథకర్తలు ఏమంటారంటే స్మృతికి ఆరోప్యానికి సాదృశ్యం ఏమిటంటే స్మృతి కూడా ప్రమాణజన్యం కాదు ఆరోప్యం కూడా ప్రమాణజన్యం కాదు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇంద్రియజన్యం కాదు ఆరోప్య పదార్థము సాక్షి ప్రత్యక్షం ఉన్నది మరి ఇంద్రియం యొక్క ప్రయోగం ఏమిటి దాని ప్రయోజనం ఏమిటి అని అంటే అధిష్టానం సామాన్య జ్ఞానం కొరకు ఇంద్రియం యొక్క ఉపయోగం ఉంది పదార్థము ఇంద్రియ ప్రత్యక్షం కాదు అని ఇంతకు చెప్పుకుంటూ వచ్చాం కదా అదే అంటున్నారు అక్కడ స్మృతి కూడా ప్రమాణజన్యం కాదు స్మృతి జ్ఞానం ఉందో స్మృతి అనేది ఒక జ్ఞానమే కదా ఆ జ్ఞానము ప్రమాణజన్యం కాదు ఎందుకు ఇంద్రియజన్యమా ఏ ఇంద్రియం చేత పుట్టింది స్మృతి స్మరణ ఎప్పుడో పూర్వం చూసినటువంటి పదార్థంది కాలాంతరంలో కూడా మనకు స్మృతి అయింది స్మరింపబడుతుంది ఈ స్మరణ మనకు ఇంద్రియజన్యమా చెప్పండి ఇంకా వేరే అనుమానము ఉపమానము ఇత్యాది ప్రమాణాల జన్యమా లేదు ఏ ప్రమాణం చేత పుట్టాలి అందుకని ప్రమాణజన్యం కాదు స్మృతికి విషయం అట్లే ఆరోప్య పదార్థం కూడా ప్రమాణజన్యం కాదు ఒకవేళ ప్రమాణ ప్రవృత్తి అయింది అనుకో అక్కడ అందుకని ప్రమాణజన్యత్వము ఆరోప్య పదార్థమునకు లేదు స్మృ స్మర్యమాన పదార్థానికి కూడా ప్రమాణజన్యత్వం లేదు అందుకని ప్రమాణ అజన్య జ్ఞానమునకు విషయమ ఒకట ఇది స్మృతికి మరియు ఆరోప్య పదార్థానికి సాదృశ్యము అని వీళ్ళు చెప్తారు ఎందుకనగా స్మృతి మరియు ఆరోప్యము రెండు కూడా ప్రమాణజన్యములు కావు ఇంద్రియజన్యము ఇంకా ఇతర అనుమానాలు ప్రమాణాల చేత కలిగినటువంటి జ్ఞానానికి విషయములు కావు స్మృతికి విషయము ఆరోప్యానికి విషయము ప్రమాణజన్యములు కావు పూర్వదృష్ట అను పదము పూర్వదృష్ట సజాతీయ బోధకమున్నది అయితే స్మృతి రూప అనేటువంటి పదానికి వ్యాఖ్యానం చేసి ఇప్పుడు పూర్వదృష్ట అనేటువంటి పదానికి వ్యాఖ్యానం చేస్తున్నాడు పూర్వదృష్ట అనేటువంటి పదము చేత మనకు ఏం తెలియబడుతుంది పూర్వము చూసినటువంటి పదార్థము సజాతీయమైన పదార్థము అని చెప్తుంది పూర్వదృష్ట అనే పదార్థం ఎందుకంటే నూతనంగా ఉత్పన్నముకు అనిర్వచనీయ రహితాదులు పూర్వదృష్టములు కావు ఇక్కడ మనకు భ్రాంతి చేత అధిష్టానము అజ్ఞానం చేత పరి దోషాదుల వల్ల ఏ ఆరోప్య పదార్థము భ్రాంతి చేత ఆ పదార్థము పూర్వదృష్ట పదార్థం కాదు కదా పూర్వదృష్ట పదార్థానికి సజాతీయమైన పదార్థం ఇది వేరే భిన్న పదార్థం ఉన్నది ఇది నూతనంగా అనిర్వచనీయ ఉత్పన్నమైంది కాబట్టి అనిర్వచనీయంగా ఉత్పన్నమైనటువంటి సుక్తాలు కనపడుతున్నాయో అవి పూర్వదృష్టములు కావు పూర్వదృష్ట సజాతీయములు ఆ పదార్థాలను ఇక్కడ చూస్తలేం కదా మనము వాటి సజాతీయమైనటువంటి పదార్థాలను చూస్తున్నాం నిష్కర్షీయమునగా స్మృతి రూప మరియు పూర్వదృష్ట అను పదములొచ్చే ప్రమాణ అజన్య జ్ఞానమునకు విషయమయ్యి పూర్వదృష్ట సజాతీయ వస్తు ప్రతీతి ఎవుట సుక్తి రజతము రజు సర్పము ఇత్యాది స్థలంలో ప్రసిద్ధం కాబట్టి ఏం చెప్పినట్లయింది ఇక్కడ అంటే స్మృతి రూప పూర్వదృష్ట అనేటువంటి పదముల చేత ఏం చెప్పినట్లయిందని అంటే ప్రమాణ అజన్య జ్ఞానానికి విషయత్వం ఉన్నది స్మృతికి మరియు ఆరోప్య పదార్థానికి ప్రమాణ అజన్యత్వం అనేటువంటి సాదృశ్యం మరి ఇక్కడ ఆరోప్య పదార్థం ఏదైతే ఉన్నదో పూర్వదృష్ట పదార్థము నాకు సజాతీయ పదార్థం కనపడుతుంది ఆ పదార్థమే ఇక్కడ కనపడటం లే దానికి సజాతీయమైన పదార్థం మరి స్మృతికి విషయము ఏదైతే ఉందో దాని దాని సదృశ్యమైన పదార్థము కనపడుతుంది ఇది మనకు శుక్తి రహిత దృష్టాంతంలో రాజ్య సర్ప దృష్టాంతంలో ప్రసిద్ధం చూస్తున్నావా నువ్వు దానికి సదృశ్య రహితాన్ని చూస్తున్నావా వేరే ఇది పురదృష్టం కాదు ఇది వేరే పదార్థము దాని సజాతీయం మరియు ఇంద్రియ అజన్యజ జ జ్ఞానానికి విషయత్వం కూడా ఉంది అందువల్ల ప్రమాణ అజన్య జ్ఞానం నాకు విషయమయ్యి పూర్వదృష్ట సజాతీయ వస్తు ప్రతీతి అవుట ఇది సుప్రయతం రజు సర్పాది స్థలాల్లో ఇట్లు పరత్ర అవభాస అని రెండు పదములచే అధ్యాస లక్షణం చెప్పబడినది స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస అనేటువంటి అధ్యాస స్మృతి రూప మరియు పూర్వదృష్ట అనేటువంటి పదాలు లక్షణాంతర్గతమైనవి కావు లక్షణమునకు ఉపపాదకములు ఉన్నాయి లక్షణము కేవలము పరత్ర పరావభాస లేదా పరత్ర అవభాస అనేది అదం ఆ లక్షణానికి ఈ స్మృతి రూప పూర్వదృష్ట ఉపపాదకములు సమర్థకములు స్మర్యమాన గంగా మొదలగు వాటి అతివ్యాప్త పూర్వదృష్ట సజాతీయ పదము ఇవ్వబడింది అయితే గంగా నదిని చూశాము కృషికేశనో లేదా కాశీలోనో హరిద్వార్లోనో మనము గంగా నదిని సందర్శించాము కాలాంతరంలో మళ్ళీ మన గ్రామానికి వచ్చిన తర్వాత మన స్వస్థానానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గంగానది యొక్క స్మరణ అవుతుంది అయితే ఇప్పుడు స్మృతికి విషయము గంగా నది యథార్థమే కదా ఎందుకు మనం యథార్థమైనటువంటి గంగా నదిని చూసాం కాబట్టి దానికి సంబంధించిన స్మృతి కూడా యథార్థమే ఉంటుంది కానీ ఇక్కడ ఆరోప్య పదార్థం యథార్థమా కాదు అందుకని ఆ గంగా మొదలకు గంగా నది మొదలు వాటి అందు అతివ్యాప్తి నివారణం కోసము పూర్వదృష్ట సజాతియము అని చెప్పినట్లయింది ఇక్కడ పూర్వదృష్టం కాదు ఇది పూర్వదృష్ట సజాతీయ పదార్థము అని చెప్పిన అందుకని పూర్వదృష్ట సజాతీయం అనే చెప్పినాం మరియు నూతన ఘటాదులందు అతివ్యాప్తి నివృత్తి అర్థము ప్రమాణ అజన్య ఇత్యాది పదములు జోడించను ఇప్పుడు ఎదురుగా ఘటం ఉన్నది మనం చూస్తున్నాము ఘట జ్ఞానం ఇక్కడ ఇంద్రియజన్యత్వం ఉంది కానీ ఆరోప్య పదార్థంలో ఇంద్రియజన్యత్వం ఉందా లేదు అందుకని ఘటాదుల్లో అతివ్యాప్తి కాకుండా ప్రమాణ అజన్యము అని ఈ విధంగా చెప్పడం జరిగింది ఏ విధంగా ఎదురుగా ఉండేటువంటి ఘటాలు ప్రమాణ జన్య జ్ఞానానికి విషయములు ఉన్నాయి కానీ ఆరోప్య పదార్థం ప్రమాణజన్య జ్ఞానానికి విషయం కాదు అందుకని ప్రమాణ అజన్యము అని చెప్పిన ఈ విధంగా చెప్పి ఇప్పుడు వ్యాకరణ రీత్యా అధ్యాస అనేటువంటి పదములోనే రెండు నిహితమై ఉన్నాయి ఏమిటి అంటే అర్థాధ్యాస మరియు జ్ఞానాధ్యాస అని రెండు అధ్యాసలు అధ్యాస పదములోనే నిహితమై ఉన్నాయి అధ్యాస అని అన్నప్పుడే అందులోనే అర్థాధ్యాస ఉంది జ్ఞానాధ్యాస ఉంది అది ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటే వ్యాకరణ రీత్యా చెప్తాం మేము అంటే వ్యాకరణ రీతిగా స్మర్యమాన సదృశ పరత్ర పూర్వదర్శనాత్ అవభాస్యతే ఇది అర్థాధ్యాస యోజన స్మర్యమాన పదార్థమునకు సదృశ్యమైనటువంటి పదార్థము అన్యత్ర పూర్వదర్శనము చేత అంటే పూర్వ దృష్ట ఏదైతే అనుభవజన్య సంస్కారం ఉన్నదో దాని చేత మనకు అన్యత్ర కనపడుతుంది అది పదార్థం అవభాస్యతే ఇది అర్థాధ్యాస ఇక్కడ వ్యాకరణ రీత్యా ఘం ప్రత్యయం అంటుంది అధ్యాస అనే శబ్దానికి ఘయ్ ప్రత్యయం అంటే ఆ ఘయ్ ప్రత్యయము కర్మార్థంలో మరియు భావార్థంలో రెండు విధాలుగా అది ఉపయోగం చేయబడుతుంది అంటే రెండు విధాలుగా అది అనుభవించి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి కర్మార్థంలో తీసుకున్నట్లయితే అవభాస్యతే ఇది అవభాస ఇది అర్థాధ్యాసం ఇక భావార్థంలో తీసుకున్నట్లయితే అవభాసనం ఇది అవభాస ఇది జ్ఞానాధ్యాసంలో వస్తుంది అధ్యసతే ఇది అధ్యాస ఇది అర్థాధ్యాసం అవుతుంది ఇది అధ్యాస ఇది జ్ఞానాధ్యాసంలో వస్తుంది అదే చెప్పినాడు స్మర్యమాన సదృశ పరత్ పూర్వదర్శనాత్ అవభాస్యత ఇది అర్థాధ్యాస్య యోజన తమృతి సదృశ పరత్ పూర్వదర్శనాత్ అవభాస్యాస వాక్యం యోజనీయమిది సంక్షేప స్మర్యమాన సదృశమునకు పదార్థము అన్య పదార్థమునందు పూర్వదర్శనం చే అవభాసిత తెలుసుకోవాలి స్మర్యమాన పదార్థమునకు సదృశ్యమైనటువంటి పదార్థము కనపడుతుంది ఎట్లా కనపడుతుంది పూర్వదర్శనముచే అంటే పూర్వదృష్ట అనుభవం అనుభవజన్య సంస్కారముచే కనపడుతుంది ఎక్కడ కనపడుతుంది అన్య పదార్థం కనపడుతుంది ఇది అర్థాధ్యాసంలో తెలుసుకోవాలంటే పదార్థం యొక్క అధ్యాస అర్థాధ్యాస పదార్థ జ్ఞానం కూడా ఉంటుందా లేదా అయం సర్ప అనేటువంటి భ్రాంతి సర్పము ప్రతీతవుతుంది సర్ప జ్ఞానము కూడా ఉంది అక్కడ రెండు కూడా అధ్యాసనే కాదా రెండు కూడా అధ్యాసనే సర్పం వెళ్ళాకపోతే సర్ప జ్ఞానం సత్యం ఎట్లవుతుంది అందుకని సర్పము అధ్యస్తమే సర్ప జ్ఞానం కూడా అధ్యస్తమే అందుకని అధ్యాస అనే శబ్దం చేత సర్పమైనటువంటి విషయం అర్థము అది అర్థాధ్యాస అనపడుతుంది దాని జ్ఞానము జ్ఞానాధ్యాస అనపడుతుంది అయితే స్మర్యమానమైనటువంటి పదార్థానికి సదృశ్యమైనటువంటి పదార్థము పూర్వ అనుభవజన సంస్కారం చేత అన్య పదార్థం నందు కనపడితే ఆ పదార్థము అర్థాధ్యాసం అనే వెనబడుతుంది ఇక స్మృతి సదృశ్యము జ్ఞానము అన్య పదార్థం నందు అవభాసము ఇది జ్ఞానాధ్యాసము అని యోజన చేసుకోవాలి ఘై ప్రత్యయము కర్మార్థమందు మరియు భావార్థమందు ప్రయోగింపబడుతుంది కావున స్మర్యతే ఇది స్మృతి అర్థాధ్యాసం స్మరణం స్మృతి జ్ఞానాధ్యాసం దృశ్యతే ఇది దృష్ట అర్థాధ్యాసం అవుతుంది దర్శనం ఇది దృష్ట జ్ఞానాధ్యాసం అవభాస్యతే ఇది అవభాస ఇది అర్థాధ్యాసం అవుతుంది అవభాసనం అవభాస జ్ఞానాధ్యాసం అధ్యస్యతే ఇది అధ్యాస అర్థాధ్యాసం అవుతుంది అధ్యసనం అధ్యాస ఇది జ్ఞానాధ్యాసం అనవాడుతుంది ఈ విధంగా వ్యాకరణ రీతి చేత అధ్యాసాన్నా గాని అవభాసన్నా గాని రెండు తెలుసుకోవాలి అర్థాధ్యాస జ్ఞానధ్యాస అని అధ్యాస శబ్దం చేత రెండు కూడా ఉన్నాయి అని వ్యాకరణ రీతి చేత సిద్ధం చేశాడు ఇక మిగతా విషయాన్ని తర్వాత హరి ఓం తో సహనా సహనో సహ వీర్యం తేజస్వి నావే తమస్ ం శ